ఇది క్యాన్ ఆఫ్ వర్మ్స్ అని ఇంగ్లీష్ లో సామెత ఒకటి ఉంది ఒక డబ్బాలో లోపల అన్ని పురుగులు ఉన్నాయి ఆ డబ్బా మూత వేస్తుంది ఆ మూత తీయకూడదు మూత తీస్తే పురుగులన్నీ బయటకు వస్తున్నాయి అంటే కేవలం అలాంటి పురుగులు కాదు ఇలా పాకీ పురుగులు స్లైనీగా ఉంటాయి అవన్నీ బయటకు వస్తాయి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఈ అసుర లక్షణాలు అలా ఉంటాయి ఆ మోహమనే అనే డబ్బాని ఓపెన్ చేయకూడదు దాన్ని ఓపెన్ చేస్తే సమాజ జీవితంలో మతపరమైన జీవితంలో మతం పేరుతో సాగేటువంటి వ్యవహారాలలో ఎంత మోహము ఉన్నదో చెప్ప శక్యం ఏ టు జీ మోహమే సామ్రాజ్యాన్ని ఏలుతో ఉంటుంది లౌకిక జీవనంలోనూ మతపరమైన జీవనంలో కూడా అలాగే మోహం అలా ఉంటుంది కాబట్టి మోహంతో తప్పుడు ధారణలను గట్టిగా పట్టుకుంటారు పట్టుకుని చాలా తప్పు పనులను చేస్తూ ఉంటారు వాడు చేసే పనులను కూడా మోహమే నడిపిస్తూ ఉంటుంది అశుచి వ్రత వాడు చాలా గట్టిగా పట్టుకుంటాడు వ్రతం అంటే గట్టిగా పట్టుకుంటాడు వదిలిపెట్టడం వ్రతం అంటే సత్యం వ్రతం అన్నారంటే వౌ అని లో అనువాదము తెలుగులో ఏమిటంటే వాడికి ప్రతిజ్ఞ వాడు ఈ ఈ విధంగా నేను ఈ పనిని చేసి తీరతాను అనేటువంటి ఒక కఠిన కఠోరమైన నిర్ణయాలకు వ్రతము పేరు వీళ్ళు వ్రతాన్ని కలిగి ఉంటారు ఏమిటో వ్రతము అశుచి అంత తప్పు వ్రతం ఏదేమైనా సరే వీడి మీద కేసు వేసి కేసు పెట్టి వీణ్ణి ముప్పతిప్పలు పెట్టకపోతే నేను నిద్రపోను అని వ్రతం పడతాను అదే అశుచి వ్రతం వీణ్ణి నాశనం చేసేదాకా నేను నిద్రపోను అని వ్రతం ఇలాంటి వ్రతాలు వ్రతాలు బట్టి ఉంటాయి ఇది అసురుల యొక్క కొన్ని లక్షణాలు ఇంకా వస్తాయి ఈ శ్లోకం మీద భాష్యకారుల మాటలను కూడా అందాము కామం ఇచ్చా విశేషం ఈ శ్లోకంలో చెప్పిన కామశబ్దానికి కిమన్యత్ కామహైతుకం అన్న చోట చెప్పిన కామశబ్దానికి అర్థం వేరే అక్కడ భాష్యకారుల అర్థం మీరు చూస్తే మీకు తెలుస్తూ ఉంటుంది అక్కడ కామశబ్దానికి ఆయన ఏం రాశారు సో కామైహేతుకమేవ కామ ప్రయుక్తయో స్త్రీ పురుషయో అని అక్కడ దాన్ని కామశబ్దాన్ని లష్ట్ అనే అర్థంలో ప్రయోగించారు ఇక్కడ కామశబ్దాన్ని ఇది లష్టికి సంబంధించిన విషయం కాదు ఇది కోరిక ఇచ్చా కోరిక ఏ కోరికని ఏ కోరిక అంటే ఏం చెప్తాం రకరకాల కోరికలు ఇచ్ఛా విశేషం ఏదో కోరిక ఆ పూట ఆ రోజుగా ఆ రోజైపోతే ఇంకో కోరిక ఉంటుంది ఇంకో కోరిక ఉంటుంది అలా మారిపోతూ ఉంటాయి కోరికలు కామం ఇచ్చా విశేషం దాన్ని గట్టిగా పట్టుకుంటాడు ఆశించాలంటే కోరికని గట్టిగా పట్టుకుంటాడు అది కొని ఈ కోరిక తీరిపోతే ఇంకా మళ్ళీ కోరికలు రావేమో అనుకుంటాడా అలా ఉంటాడా అలా ఉండడు ఈ కోరిక అనేది చిల్లు బుట్టలో నీళ్లు తోడిపోస్తుంటే ఎప్పటికీ నిండుతుంది అది నిండదు చెల్లు మనిషి మనిషి జీవితాలు కూడా అలాగే ఉంటాయి మన చిన్నప్పుడు నూతులోని నీళ్లు తోడుకునేవాళ్ళం అప్పుడప్పుడు ఆ బకెట్కి చిల్లు ఉండేది చిల్లు బకెట్ చిల్లు బకెట్ని రిప్లేస్ చేసి కొత్త బకెట్ పెట్టాలి ఎవరు పెడతాడు అలాగే పోతూ ఉంటుంది ఆ చిల్లు బకెట్కి తాడో ఏదో ఇలా అడుగున పెట్టి ఫిక్స్ చేసి తోడి వాళ్ళం ఒకప్పుడు ఏమైంది ఆ చిల్లు ఆ తాడు ఊడిపోయి బైక్ వచ్చే ఉత్తి బకెట్ చేతిలోకి వచ్చేది నీళ్లన్నీ మళ్ళీ వెనక్కి పడిపోతాయి మనుషుల జీవితాలు కూడా అలాగే ఉంటాయి మనుషులు జీవితంలో తోడడం ప్రారంభిస్తారు జీవితం అంతమయ్యే టైంకి వీడికి ఖాళీ పకెట్టి చేతికి వస్తుంది దాంట్లో ఆ పకెట్లో ఎందుకంటే ఉన్నదంతా కారిపోయింది కరిగిపోయి జారిపోయింది మిగలలేదు ఆఖరికి వీడు అలాగా ఆకాశం చేసి చూస్తూ ఏమిటో జీవితం ఏమిటో అర్థం కాక నేను సంపాదించిన డబ్బు అంతా బ్యాంకులో పడి వీడు పోగానే తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మొట్టమొదటి పని డెత్ సర్టిఫికెట్ సంపాదిస్తారు లీగల్ హైర్ అవ్వడు అని నిర్ధారించుకుంటారు ఫలానా వాడు ఓకే ఏ డెత్ సర్టిఫికెట్ తీసుకురా పోయి ముసఫ్ కదా ఇంకా పదకొండు రోజులు ఆగుతారు తెలివితే అట్లా మూడో రోజుకి డెత్ సర్టిఫికెట్ ఉండాలి చేతిలో పదకొండో రోజులు గారికి అది పురోహితుడు వాళ్ళు వాళ్ళు నడిపిస్తూ ఉంటారు ఈ లోపల డెత్ సర్టిఫికెట్ తీసుకోవటం లీగల్ హెయిర్ తీసుకోవటం పదకొండో రోజు దాకా కూడా ఆగరు ఈ లోపలనే వెళ్ళి బ్యాంకు లో ఈ కాగితాలు సబ్మిట్ చేస్తే ఆ అకౌంట్ మీద కబ్జే వస్తుంది అలా ఉంటుంది లోకం అలాగే ఉండాలి ఇంక వేరే ఇంకోలా ఉంటే ఎక్కడ గుర్తుంది డబ్బు తీసుకొచ్చి పెట్టాలి కదా మరి తప్పేం లేదు అంటే లోకం అలా ఉంటుంది కాబట్టి వీడు సంపాదించిన డబ్బు ఎంత ఉందో వీడికి తెలుస్తూ ఉంటుంది బ్యాంకులో కానీ ఆ డబ్బుకి వీడికి కథా ఖటీఫ్ అంటారు పూర్వం కటా కఠాస్మానం ఎలా ఉంటుంది కటీఫ్ కటీఫ్ అయిపోయి ఉంటుంది తెలుస్తూ ఉంటుంది ఈ డబ్బుకి నేను ఇంకా డబ్బు తీయడానికి నా వల్ల వదవు అయిపోయింది కటీఫ్ కుటుంబం అంతా వీళ్ళందరినీ నా వాళ్ళు నా వాళ్ళని వీడు పెంచుకుంటాడు అది కూడా కటీఫ్ వాడికి తెలుస్తుంది తెలుస్తుంది ఖీఫ్ అని తెలుస్తుంది ఆ ఇల్లు కనపడుతూ ఉంటుంది ఈ ఇంటితో కూడా కటీఫ్ శరీరము అనుభవానికి వస్తూ ఉంటుంది ఒళ్ళంతా నొప్పులు ఏదో పేడ ఏదో అనుభవానికి వస్తూ ఆ టైంలో వాడికి తెలుస్తుంది ఈ శరీరంతో కూడా ఇదే నేను అని ఒక జీవితకాలం దీన్ని నేను నడిపించాను ఇది నేనునే ఒక మోహంతో అదే మోహం మోహం అంటే దేహమే నేను అనే మోహంతో ఒక జీవితకాలం జీవిస్తాడు అది వాడికి తెలుస్తుంది వారిని ఇది నేను కాదురాబాబు ఇది నాది కాదు దీంతో కూడా కఠిన అప్పుడు వాడు గుండె పగిలి ప్రాణం పోతుంది ఎక్కడికో ఏదో లోకాలకు పోతాడు స్వర్గానికో నరకానికో ఎక్కడికి వెళ్ళినా ఒకటే ముందు ఎక్కడికి వెళ్తాడనే పాయింట్ అంతే స్వర్గానికి వెళ్ళినవాడు తర్వాత ఎక్కడికి వెళ్తాడు నరకానికి వెళ్తాడు నరకానికి వెళ్ళినవాడు తర్వాత ఎక్కడికి వెళ్తాడు స్వర్గానికి వెళ్తాడు ఇప్పుడు ఈ గిన్నెలు కడుక్కున్నప్పుడు ఈ పెద్ద గిన్నెలండి ముందు కడిగేస్తే తర్వాత ఏం మిగులుతాయి చిన్న గిన్నెలు మిగులుతాయి ముందు చిన్న గిన్నెలు కడిగేస్తే ఏం మిగులుతాయి పెద్ద గిన్నెలు మిగులుతాయి మొత్తానికి నరకం తర్వాత స్వర్గమో స్వర్గం తర్వాత నరకమో మరి ఏమిటనుకుంటున్నారు సంసారం అంటే అసలు దేహమే నేను డబ్బు నాది వీళ్ళు నా వాళ్ళు నా వాళ్ళు అనేవాళ్ళు ఎవరైనా ఉంటారా సృష్టిలో ఉండరు కానీ వీడు నా వాళ్ళు డబ్బు నాది తర్వాత నా దేవుడు వాడి దేవుడి కంటే గొప్ప నా మతం వాడి మతం కంటే గొప్ప ఇవన్నీ అసద్గ్రాహములు మోహము మోహం ఇవన్నీ కొట్టుకుంటాడు అసలు పాయింట్ ఏమిటంటే వీడి కోరికలను తీర్చడం ఆ బ్రహ్మదేవుడు సృష్టించిన బ్రహ్మదేవుడు కూడా తీర్చలేడు చిల్లు బుట్టలో తోడి తోడిపోసినట్టే అది నిండదది దుష్పూరం అశక్యపూరణం వీడి కోరికల బుట్టని నింపడం ఎవడి వల్ల అవ్వదు ఆ అలా పుట్టుకొస్తూనే ఉంటాయి దంభమానమన్వితాహ దానికి శంకర్లేవి వ్యాఖ్యానం చేయలేదు ఊరికే సమాసం చెప్పేసి వదిలేశారు దంభశ్చమానశ్చ దంభ మాన మదాహ దాన్ని బహుపద ద్వంద్వము అని అంటారు ద్వంద్వంలో రెండు పదాలు ఉండొచ్చు అందుకంటే ఎక్కువ ఉండొచ్చు ఎక్కడ ఎక్కువ ఉన్నాయి దై అన్వితాహ దంభమాన మదాన్వితాహ ఈ మూడు గట్టిగా వాళ్ళ స్వరూప్ వాళ్ళ అంతఃకరణలో భాగంగా ఉన్నాయి మూడు ఉంటాయి వారిలో దంభము మానము మదము మూడు ఉంటాయి సో డాంభమును తెలుగులో డాంబీకము అని అంటారు డబ్బు విషయంలో మేము బాగా డబ్బున్న వాళ్ళము అనే డాంబీకం ఉంటుంది తర్వాత పూజలు అవి మేము భక్తులము అనే డాంబీకం ఉంటుంది ఇలాంటి డాంబీకాలన్నీ ఉంటాయి మోహాత్ అవివేకత గృహీత్వా ఉపాదాయ వీళ్ళు పట్టుకుంటారు పట్టుకుంటారు దేన్ని పట్టుకుంటారు అజ్ఞానంతో అవివేకంతో పట్టుకుంటారు వివేకం లేకుండా పట్టుకుంటారు వివేకంతో పట్టుకోవాలి ఏది యోగ్యమైనది ఏది యోగ్యము కాదు తెలుసుకుని పట్టుకోవాలి ఇప్పుడు కర్మ చేయాలనుకోండి ఏ కర్మ మనకు మనల్ని మనల్ని ఉద్ధరిస్తుంది మనకి వికాసాన్ని అంతరంగ వికాసాన్ని కలిగిస్తుంది ఏ కర్మ మనల్ని బంధిస్తుంది అది ఎడ తెలుసుకుని కర్మ చేయొద్దా అది ఎడ తెలుసుకోడు అజ్ఞానంతో అవివేకంతో కామ్య కర్మల వెంట నిషిద్ధ కర్మల వెంట పరుగులు తీస్తూ అవివేకం అంటే అలాగే తర్వాత ఉపాసన చేసేప్పుడు కూడా ఈ ఉపాసన ఉపాసన లోకంలో ఉపాసనలు రెండు డగన్ ఉపాసనలు కనపడుతూ ఉంటాయి దాంట్లో వీడు కంపేర్ చేసుకుని ఏది పట్టుకుంటే వీడికి అంతరంగ వికాసం ఉండదో మనిషి పైకి రాడో అలాంటి దాన్ని ఒకదాన్ని మూర్ఖ ఉపాసన నీ ఆమద్యుడ్డు వంటి ఉపాసన ఒకదాన్ని పట్టుకుంటాడు వీడి ఏమవుతుంది ఆ ఉపాసన జీవితమే పోతుంది దాని వెనక్కలు ఉంటాడు తర్వాత తెలుస్తుంది వాడికి ఏదో చేశాను ఏదో అయ్యింది ఏదో అవుతుంది కాబట్టి ఉపాసన చేసేప్పుడు కూడా దాన్ని శాస్త్రీయమైన ఉపాసనని పట్టుకోవాలి కానీ అవివేకంతో అంటే తేడా తెలియని దనం అవివేకము అంటే తేడా తెలియని దనము మంచికి తేడాకి తెలియదు అవివేకానికి ఒక దృష్టాంతం జస్ట్ అవివేకము అనే మాట ఒకటికి కళ్ళకళక వచ్చింది అయితే అంతకు ముందు తెల్లారెడ్డి కళ్ళకలకి వచ్చింది అంతకు ముందు రోజు రాత్రి డిన్నర్ పార్టీకి ఎక్కడికో వెళ్లి బాగా హెవీగా ఈ వడలో మీకు ఈ టైర్ వడ అంటాడు అవ రెండో మూడో పుచ్చుకుంటే అవి బాగా ఉప్పుతాయి లోపలికి వెళ్లి అవి అవి డైజెస్ట్ అవవు అలాగే ఉంటాయి ఉండకపోద్దున కడుపులో పోట్లు కడుపులో మంట అంతా ఈ డాక్టర్ గారికి వెళ్ళారు అవి ఏమంటే ఏం బాగండి సమస్యలే సమస్యలు ఏమిటి మీ సమస్యలు కళ్ళకలక ఒకటి తొలుస్తూనే ఉంది కడుపు తీసుకు కళ్ళ కలకి కడుపు బట్టి ఒకటి పూర్వ డాక్టర్లు అన్నిటికీ అరుకు అరుకు ఇచ్చేవారు సీసా పట్టుకు వెళ్ళాలి డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి డాక్టర్ దగ్గర ఉండే సీసా వెతుకుకోవడం దొరకవు సీసాలు ఉండి ఇప్పుడు అడ్డీ సీసాలు ఎక్కడ ఇప్పుడు సీసాలు పెట్టలు అవి ఎక్కువగా దొరుకుతాయి అప్పుడు ఉండి ఏదో పాత సీసా ఏదో కొబ్బరి సీసా ఏదో ఏదో తీసుకొచ్చి దాన్ని ఇంకో దాట్లో పోసి దాన్ని బ్రష్ పెట్టి కడిగి స్టిచ్ చేసుకుని డ్రై చేసుకుని పట్టుకు వెళ్ళాలి అరుకుకే వీడికి రెండు సీసాలు పట్టుకుని వెళ్ళాడు ఒక సీసాలో కంట్లో వేసుకునే అరుకు ఇంకో సీసాలో నోట్లో పోసుకునే అరుకు ఈ రెండు అరుకులు ఇచ్చి ఇది కంట్లో వేసుకుంటూ ఉండండి అప్పుడప్పుడు ఇది చెంచాతోటి ఓ చెంచాడు బాగండే అని ఇచ్చాడు వీడింటి పట్టుకొచ్చాడు ఇంటికి పట్టుకొచ్చి ఆ కడుపులో వేసుకుని అరుకుని కంట్లోను కంట్లో వేసుకుని అరుకుని నోట్లోను పోసుకున్నాడు ముందుకు నోట్లో కడుపులో కంట్లో వేసుకునేది చెల్చే తాగేసాడు తాగేసి అది ఏముంటుంది ఏదోలా ఉంటుంది తాగేవు అందు అప్పుడు ఈ కంటిలో వేసుకో నోట్లో వేసుకోవాల్సింది తీసి కంట్లో వేసుకున్నాడు మళ్ళీ డాక్టర్ డిగ్రీ పరిగెత్తాడు ఇటు కన్ను పోయా అటు కడుపు పోయా దీని అవివేకము తేడా తెలియకపోవడం ఇది కంట్లో వేసుకునేది ఇది నోట్లో పోసుకునేది అంత ఎలా తెలియద్దు ఎలా తెలియదు అక్కర్లేదా ఒక అంటే వివేకం లేకపోవడం మూర్ఖత్వంలా ఉంటుందంటే మూర్ఖత్వానికి వ్యవస్థ ఉంటుంది ఒక ఆయన నాకు ఉత్తరం రాశారు నేను మూడవ తారీఖున సికింద్రాబాద్ గోదావరి ఎక్స్ప్రెస్ లో వస్తున్నాను రైల్వే స్టేషన్ కి వచ్చి నన్ను రిసీవ్ చేసుకోవాల్సిందే అని రాశారు నేను అది వెంటనే మూడవ తారీఖుని నేను వెళ్లాను ఆయన రాలేదు ఏమో బాబు ఎందుకు రాలేదు అనుకుని నేను వచ్చేసాను ఆయన నాలుగు వేల ఐదు వచ్చారు వచ్చి ఎక్కడికో వెళ్ళి చేస్తే అంతా చేసి నాకు కబురు పెడితే ఆ రోజుల్లో ఫోన్లు ఉండేవి కావు ఇప్పుడు ఫోన్లు అప్పుడు ఫోన్ అనేది ఉండేవి కాదు పోవడమే సైకిల్లో బస్సు ఎక్కిపోవడమే ఆయన కబుర్ పెడితే వెళ్ళాను వెళ్తే ఎందుకు రాలేదు మీరు స్టేషన్ కంటే వచ్చానండి మహాశయా అంటే ఏమిటి రావడం ఏంటి మీకోసం నేను ఎంతసేపు పెట్టికాను ఇంటికి మతలభ్య ఏమిటంటే ఆయన మూడో తారీఖు గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కి నాలుగో తారీఖుని దిగారు నాకు రాసేప్పుడు ఏమన్నా రాశారు తారీఖున వస్తున్నాను రాశారు ఇప్పుడు ఆయనకి వివేకం లేదని నాకు అప్పుడు తెలిసింది ఆయనకి వివేకం ఉండు ఉండదని ముందే ఊహించకపోవడం నా అవివేకం ఈయన వివేకహీనుడు వివేకం అంటే ఏమిటో ఎరగడి పెద్ద మనిషి అని నేను ఊహించుకోవాలి అది నా చేతగానితనం అదే మూడో తారీఖుని బయలుదేరి నాలుగో తారీఖును వస్తున్నాను అని రాయాలనే కనీస ఇంగిత జ్ఞానం లేకపోవడం ఆయన వివేకం మనుషులు అలా ఉంటారు మూర్ఖంగా ఉంటారు మీరు ఎరగరా చాలా మూర్ఖంగా ఉంటారు లౌకికమైన మూర్ఖత్వం వల్ల తాత్కాలికంగా నష్టం ఉంటుంది ఏదో నష్టం ఉంటుంది ఏదో కొంత నష్టం ఉంటుంది కానీ మతం పేరులో మౌఢ్యం వచ్చింది మోహం మోహం అన్నా మౌఢ్యం అన్నా ఒకటే మూఢ మోహ అన్నీ ఒకటే మతంలో మౌఢ్యం వచ్చిందనుకోండి మతమౌఢ్యము అంటారు దేవుణ్ణి దేవుడి పేర్లో వీడి చేసే ప్రతి దాంట్లోనూ మోహం ప్రవేశించింది అనుకోండి ఇంకా వాడి గురించి ఏం చెప్పగలుగుతాం లౌకికమైన మోహము పెద్ద సమస్య కాదు వాళ్ళ వాళ్ళకి మూర్ఖంగా ఉండేవాడు కామన్ సెన్స్ ఉండేది కాదు మూడో రైతులు బయలుదేరి వస్తున్నానంటే మనం ఎప్పుడు బయలుదేరుతున్నాం ఎప్పుడు చేరుతున్నాం అనే వివేకం ఉండేది కాదు దానివల్ల సమ్ పర్సనల్ ఇన్కన్వీనియన్సెస్ ఉంటాయి వాటిని అనుభవిస్తూ ఉండొచ్చు కానీ మతంలోనే మోహం వచ్చేస్తే వీడు ఆధ్యాత్మికంగా పతనం అయిపోతాడు అలా ఉంటారు కనుక పీపుల్ ఆర్ వెరీ వెరీ ఇగ్నోరెంట్ ఇగ్నోరెంట్ పర్వాలేదు వెరీ ఆప్స్టినేట్ గా ఉంటారు అసత్గ్రాహ చాలా మూర్ఖంగా తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు దాన్ని అసద్గ్రాహము అంటారు కుందేలుకి మూడు కాళ్ళు ఉంటాయా ఉండవు కదా కాదు నేను పట్టుకున్న కుందేటికి మూడే కాళ్ళు అనే మోహంలో ఉంటారు అవివేకత గృహీత్వ ఉపాధాయ దేన్ని పట్టుకుంటారో తెలుసున అసద్గ్రహాన్ అశుభ అశుభ నిశ్చయాలను అంటే ఏ నిశ్చయము చేస్తే అమంగళమో అటువంటి అమంగళ నిశ్చయములను పట్టుకుంటారు జెల్లికట్టు పెద్ద అమంగళ నిశ్చయం చాలా మహా అమంగళ నిశ్చయం చాలా తప్పు నిశ్చయం వైట్ ఐ డూ దాట్ ఐ డోన్ అలాంటి అమంగళ నిశ్చయాలను చేయకూడదు చేస్తే వాళ్ళు చాలా అమంగళాలను ఉందక తప్పదు అంటే మీకు అమంగళ నిశ్చయానికి దృష్టాంతం పశువులను హింసించుట పశు పక్ష్యాదులను హింసించుట ఇవన్నీ అమంగళం నిశ్చయాలు సంక్రాంతి పండుగ ఏమిటి సంక్రాంతి ఎక్కడుంది సంక్రాంతి వెరీ సంక్రాంతి నాకెక్కడా కనపడలేదు సంక్రాంతికి ఏముంటాయి వరివెందులు ఎద్దులు ఉంటాయి ఎక్కడున్నాయి వరివెందులు ఎద్దులను మీకు ఎక్కడైనా కనపడా మిల్లు బియ్యం దొరుకుతున్నాయి తప్ప వరివెందులు ఎక్కడున్నాయి ఎద్దులు ఎక్కడ ఉన్నాయి మరి ఇంకేమిటి సంక్రాంతి అంటే ఇంటి ముందు ఇంత ముగ్గు పారబోస్తే ఇంక్రాంతి కూడా ఇది మీ గొద్దుల వారి రగ్గులన్నీ అక్కడ ఇంటి ముందు అలా పెట్టేసి మీ మీ ప్రజ్ఞ అంతా అక్కడ ప్రదర్శిస్తే అది సంక్రాంతి అయిపోతుందా ఏమిటి సంక్రాంతి నేను ఒకసారి చూశాను ఆ పల్లెటూరులో ఓ బండి కట్టారు ఎద్దులకి రెండు ఎద్దులు బండి కట్టారు మొత్తం ఇది కొంపలో ఉన్న వాళ్ళందరూ ఆ బండిలో ఎక్కేశారు ఇరవై మంది ఎక్కారు ఇంకోడు ఎక్కడానికి నాకు చోట్ల ఎట్లా పెట్టండి రా అనుకున్నాడు ఎద్దుల మీద అది సంక్రాంతి అది అలా చేయొచ్చా సంక్రాంతి ఎద్దులను అలాగా హింస పెట్టవచ్చా నేను ఏకరేశాను చాలు చాలండి జగండి వాటికి వాటిని చూడండి ఒకసారి వెళ్ళి ఎద్దు ముఖం కట్టి చూడండి దానికి దాని గురించి ఆలోచించకుండా నువ్వు సంక్రాంతి సంక్రాంతి అని అల్లరి చేయడం తప్ప సో ఇదంతా కూడా దేవుడి పేరుతోటి మతం పేరుతోటి పండగల పేరుతోటి చేసేటువంటి అమంగళ కార్యజములు ఇన్ని అన్నీ కావు చాలా అమంగళ కార్యక్రమం అలా చేయకూడదు అవన్నీ అశుభ నిశ్చ్రియాల్లోకి వస్తాయి వాటిలో ధర్మం లేదు కామన్ సెన్స్ కూడా లేదు మనం చేసే కామన్ సెన్స్ అయినా ఉండాలి ధర్మం అయినా ఉండాలి ఇది లేదు అది లేదు మతం పేరుతో చేసేస్తుంటే దాన్నే మోహము అంటారు చాలా ఉంటాయి మోహము ఈ ఉంటుంది దున్నని వాడు ముక్కు తాడుతో పట్టుకునిలాక్కొస్తూ ఉంటాడు ముక్కు తాడు పట్టుకున్నాడు ఆ దొన్న ఎంత ఉంటుందో దాకా ఐదు కేజీలు ఉంటుంది వీడు వంద పొడిస్తే వీడు చుట్టుపక్కల ఎక్కడో నిలబడ్డావు ఎక్కడికో పోతాడు ఎక్కడో పడతాడు వీళ్ళు కానీ దాన్ని ఆ ముక్కు తాడుతో ఇలా పట్టుకుంటాడు పెద్ద మొనగాడు మునగాడైతే ఏమిటి దొన్న ముక్కు తాడు కాకుండా దాని మెడలో తాడుతో తీసుకొస్తే వీడు మునగాడితనం ఏమిటో బయటపడుతుంది ఆ రకంగా మతం పేరుతో చేసేటువంటి అల్లరి తొంటరితనము హింస సమాజంలో పిచ్చగిల్లి ఉన్నది ఇదంతా కూడా మోహము వ్యామోహము అశుభము అమంగళము దాన్ని అదేదో మంచి పని అన్నట్టుగా పట్టుకుని ఉంటారు ఈ అసూరులు అలా ఉంటారు ప్రవర్తంతే అలా ఏవేవో చేస్తూ ఉంటారు లోకే లోకంలో అలా ఉంటారు శ్రీకృష్ణుడు ఇంతలా వర్ణించాడంటే అది ఆ సమాజంలో ఉండే దోషము ఎంత గట్టిగా ఉందో గమనించండి అశుచి వ్రతాహ అశుచిని అశుచి వ్రత అమంగళ అమంగళములైన పట్టుదలలు వ్రతములు అంటే పెద్ద పట్టుదలతో చేసేటువంటి ధర్మ కార్యానికి వ్రతము అని పేరు ఆ ధర్మం ధర్మం పేరుతో చేస్తూ ఉంటాడు పెద్ద వ్రతము అని పేరు దానికి అది అశుచిగా ఉంటుంది అశుచి అమంగళంగా ఉంటుంది సో ఇటువంటి ఇంకా ఇంకా ఉంటాయి అశుచిం వ్రతములు చాలా ఉంటాయి అశుచిం అశుచీనిం వ్రతాన్ని యేషాంతే అశుచిం వ్రతా ఈ విధంగా అసురులు ఉంటారు అశ్లోకం అయింది తరువాత కించ ఇంకా ఉంది అయిపోలేదు ఈ అసుర లక్షణం ఇంకా ఉంది చింతా అపరిమేయా ప్రళయాంతాముపాశ్రిత మోపభోగ పరమావధి నిశ్చిత వీళ్ళు చింత అని చెప్పలేని చింత చింత సో ఆ చింతతోటి వీళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు చింత అంటే బెంగ ఇన్సెక్యూరిటీ అని అంటారు ఇన్సెక్యూరిటీ అభద్రత సెక్యూరిటీ ఫీలింగ్ ఉండదు నేను సెక్యూర్ అనే ఫీలింగ్ అన్నటికీ రాదు ఇన్సెక్యూర్ గానే ఉంటారు ఈ సెక్యూరిటీ కోసం ఏవేవో పెట్టుకుంటారు చుట్టూను అయినా కూడా ఇన్సెక్యూర్ గా మిగిలిపోతారు ఇదో పెద్ద టాపిక్ సెక్యూరిటీ అనేది చాలా పెద్ద టాపిక్ ఈ పాఠాలు ఎలా ఉంటాయంటే సమాజంలో బాగా పాతుకుపోయిన భావజాలము ఏదైతే ఉంటుందో దాన్ని అంతని తిరస్కరించాల్సిన అవసరం ఉంటుంది ఈ పాఠాలు అలా ఉంటాయి ఇప్పుడు సెక్యూరిటీ అంటే భద్రత అనే దానిపై సమాజంలో ఎటువంటి అభిప్రాయాలున్నాయో ఎటువంటి భావజాలము చలామణిలో ఉన్నదో అది తప్పు అని మొదలు పెట్టాలి పాఠం ఈ పాఠం ఇది ఇట్స్ ఏ థ్యాంక్లెస్ జాబ్ ఎందుకంటే దీంట్లో ఎవరిని ఎవరిని మెప్పించలేరు మీరు ఎందుకంటే జనులు తాము పెట్టుకున్నటువంటి భావజాలాన్ని వదిలిపెట్టరు అంత తేలిగ్గా వదిలిపెట్టరు ఎందుకంటే జనులకి ఓపెన్నెస్ ఉండదు ఓపెన్ మైండ్ ఉండదు చాలా మూర్ఖంగా ఉంటారు సో ఏదో కాషాయం కప్పుకున్నాం కనుక చెప్పేసి తెగించి చెప్పి బయలుదేరిపోవడం తప్ప లేకపోతే ఇట్స్ ఏ వెరీ అన్హ్యాపీ జాబ్ ద ప్లేస్ మనుషుల సమాజ జీవనము ధార్మిక జీవనము రెండూ కూడా ఇన్సెక్యూరిటీ నుంచి నిర్మాణమై ఉంటాయి వాడు అభద్రతతో బతుకుతూ ఉంటాడు భయమే బెంగా చింత అంటే బెంగ ఎప్పుడూ బెంగే తను ఏమైపోతాడో అని బెంగ తన భార్య ఏమైపోతుందో అని బెంగ మళ్ళీ తన భార్య తన ఏడలో సరైన సరైన ప్రేమ చూపిస్తుందో చూపుదో బెంగ ఒకటి పక్కనే ఉంటుంది మళ్ళా అదో బెంగా పిల్లల మీద బెంగ పిల్లలు పుట్టదేమో అని బెంగ తేనా పుట్టాక వీళ్ళకి చదువు రాదేమో అని బెంగ చదువు వచ్చాక ఉద్యోగాలు రావేమో అని బెంగ ఉద్యోగాలు చేసిన తర్వాత పెళ్లిళ్ళు అవ్వేమో అని బెంగ పెళ్లిళ్ళయ్యాక పిల్లలు పుట్టదేమో అని బెంగ పిల్లలు పుట్టాక వాళ్ళకి సెయింట్ యాన్స్ లో సీట్ వస్తున్న తర్వాత అని బెంగ వీడి బతుకంతా బెంగ తప్ప ఇంకేమీ లేదండి ఎంతవరకు ఈ బెంగ ఎంతవరకు కట్టెల మీదకి చేరి వరకు బెంగ ప్రళయా ముశ్రిత సంసార్లు అంటే మరి ఏమిటనుకుంటున్నారు నేను ఈ బెంగా ఎంత బెంగో చెప్పశక్యం కాదు అంత బెంగా ఈ మనిషి యొక్క ఈ అభద్రత మనిషి చేసే లౌకిక కర్మల అన్నింటిలో అది కనబడుతూ ఉంటుంది అది దాని ప్రభావం కనబడుతూ ఉంటుంది మనిషి చేసే పూజలన్నింటిలో ఈ అభద్రత కనపడుతుంది మనిషి చేసే ఉపాసనలన్నింటిలో ఈ అభద్రత కనపడుతుంది వాడు వాడి పూజలు వాడి గురువులు వాడి ఉపాసనలు వాడి లకిక జీవనము అంతా కూడా అభద్రత అనే బేసిక్ ట్యానెట్ నుంచి నిర్మాణమై ఉంటుంది సమాధి జీవితం అలా ఎంత అభద్రత అంటే అపరిమేయ ఎంతవరకు ఉంటుందంటే ప్రాణం పోయేటంతవరకు ప్రళయా అంత అంటే మనిషి మరణించడం వరకు ఉంటుంది అభద్రత స్వర్గానికి వెళ్తాడో వెళ్లడో అభద్రత అభద్రత అనేది ఎంత అభద్రతని పెట్టుబడిగా పెట్టి కొంతమంది వ్యాపారం సాగిస్తారు కొంతమంది దీంట్లో కూడా కాల సర్పదోష స్పెషలిస్టులు ఉన్నారు వాళ్ళు కాల సర్పదోష స్పెషలిస్టులు వాళ్ళ ముందు కనపడే ప్రతి మానవుడికి కాలసర్పదోషం ఉంటుంది కొంతమందికి లేకపోవడం అన్నది ఉండదు వాస్తు పీపుల్ ఉంటారు వాళ్ళ కంటికి పడ్డ వాళ్ళ కంటిలో పడ్డ ప్రతి కొంపకి వాస్తు దోషం ఉంటుంది తెలుసా మీకు ఆ సంగతి వాస్తు దోషం లేని కొంప ఉండదు ఇప్పుడు ఈ హాలుకి వచ్చారనుకోండి ఈయన వాస్తు సరిగ్గా లేదండి మధ్యలో గోతులు ఉన్నాయి అలా ఉండకూడదు అంటాడు ఏదో చెప్తాడు గోతులు లేవనుకోండి అలా గోతుల కింద పెట్టాలి తప్ప అలా పెట్టేది ఏమిటంటాడు ఈ వాస్తు వాళ్ళు దీంట్లో మళ్ళీ టెంపుల్ వాస్తుని వేరే వాళ్ళు ఏమంటారంటే తిరుపతి వాస్తుబావులు కానీ కాళహస్తి వాస్తుబావు లేదంటాడు శివుడికే పెడతాడు ఎసరు ఆ వాస్తు బావు లేక శివుడు అలాగే నీరస పడిపోయి ఉన్నాడు అంటాడు వాస్తువాలను ఇంటికి రానివ్వద్దని ఓ స్థానతో ఒకటం ఇంటికి రానిచ్చారనుకోండి ఎవరన్నా ఇక్కడ గొయ్యి ఉండకూడదు ఇక్కడ ఎత్తుగా ఉండకూడదు అంటాడు మరి ఏం జా ఈ ఎత్తంతా ఇక్కడ పెట్టి ఈ అక్కడ పెట్టి ఇప్పుడు ఇది ఒక కార్యక్రమం ఒకదోట గొయ్య ఏర్పాటు చేయాలి ఇంకోదోట ఎత్తు పెట్టాలి ఎందుకు అలాగా వై అవు దానికి శాస్త్రం అని పేరు శాస్త్ర అపసము శాస్త్రమేమీ కాదు వాస్తు శాస్త్రం వీళ్ళు చెప్పే వాస్తు ఎక్కడి నుంచి పుట్టిందో తెలుసునండి అభద్రత నుంచి పుట్టింది ఇన్సెక్యూరిటీ నుంచి పుట్టింది దట్ ఈస్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద ఫండమెంటల్ ఇన్సెక్యూరిటీ ఆఫ్ ది హ్యూమన్ మైండ్ వీడు ఇన్సెక్యువర్ దాని నుంచి వాస్తు పుడుతుంది దాని నుంచి గ్రహాలు అంటాడు దాని నుంచి నక్షత్రాలు అంటాడు భూతాలు పుడతాయి దాని నుంచి కర్మలు పుడతాయి దాని నుంచి ఉపాసనలు పుడతాయి హోల్ బేమట్ ఆఫ్ సూపర్ నిర్మాణం అవుతుంది దేని నుంచి అభద్రత నుంచి చింత ఈ అభద్రత అసూర లక్షణం మీరు పురాణ గాథలు వింటారు దాంట్లో ఉండే స్థారం పుట్టుకోవాలి రామరూపంలో ఏముంటుంది అదేమి హిస్టారిక్ స్టోరీలు ఏం కావాలి అవి కల్పిత గాథలు మిథలాజికల్ స్టోరీస్ పురాణ గాథల్లో వాడు హిరణ్యకృష్ణపుడు ఎంత అభద్రత వాడికి వాడు మోస్ట్ ఇన్సెక్యూర్ ఫెలం అంచేతనే వాడు కోరి వాడు లిస్ట్ ఆఫ్ డిమాండ్స్ చూస్తే ఇంత ఇన్సెక్యూర్ వీడియోగా ఇంకెవరు లేడని అనిపిస్తుంది వాడు అసురు నేను ఇంట్లో తావకూడదు బయట తావకూడదు వాడికి ఎప్పుడు చావు భయమే ఆకాశంలో చాగకూడదు నేల మీద సాగకూడదు చావు భయం తప్ప మరొకటి లేనే లేదు అసలు కిరణ్య కశిపుడికి చావు నుంచి తప్పించుకుందామని ప్రయత్నం చేస్తాడు దానికి ఉపాయం ఏమిటి ఉపాసన కర్మా ఉపాసనను తపస్సు అంటే అదే కదా మరి కాబట్టి తపస్సు దాన్ని తపస్సు చాలా పవిత్రమైనది కానీ దాన్ని పట్టుకుని అభద్రతని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాడు సాల్వ్ అయింద అది కథ అంతే తప్ప దాన్ని ఆ కథని మిథలాజికల్ స్టోరీని దాన్ని ఇంకో దారి పట్టించటం అన్నది చాలా దురదృష్టం వెరీ అన్ఫార్చునేట్ ముఖ్యంగా ఒకప్పుడు ఈ సినిమాల వాళ్ళు ధర్మానికి చేసేటువంటి హాని ఇంత అంతా కాదు వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పటికీ ఒక స్క్రిప్ట్ కోసం చూస్తూ ఉంటాడు సినిమా వాడికి స్క్రిప్ట్ కావాలి ఎటువంటి స్క్రిప్ట్ కావాలి ఒక మంచి బాక్సాఫీస్ హిట్ అయ్యేటువంటి సినిమా తీయడానికి కావలసిన స్క్రిప్ట్ కావాలి అందుకోసం చూస్తూ ఉంటాడు ఆ స్క్రిప్ట్ శివుడైనా పర్లేదు రాముడైనా పర్లేదు కృష్ణుడైనా పర్లేదు లేకపోతే బిన్ ల్యాడన్ అయినా పర్లేదు వాడికి ఒక స్క్రిప్ట్ కావాలి టెరాలిస్ట్ అయినా స్క్రిప్ట్ కోసం చూస్తూ ఉంటాడు అదేదో దేవుడు స్క్రిప్ట్ బాగా పనికొస్తుంది ఇండియన్ సొసైటీలో దేవుడు స్క్రిప్ట్ బాగా హాలీవుడ్ లో దేవుడు స్క్రిప్ట్ పెడితే వాళ్ళు అసలు చూడను కూడా చూడరు ఒకతనం క్రైస్ట్ మీద సినిమా తీశారు క్రైస్ట్ మీద సినిమాలు కొన్ని చాలా తక్కువ వస్తాయి మీరు గమనించారో లేదో ఎంతసేపటికి బెన్ హబ్ ఇలాంటివి ఏమో మూడో పేర్లు వినపడతారు అంతే తప్ప మీకు గుట్టల గుట్టలుగా రావు ఇక్కడ వచ్చినట్టుగా ఇక్కడ వేరే ఒక డిపార్ట్మెంట్ పౌరాణికాలు జానపదాలు అంటూ అదో డిపార్ట్మెంట్ డ్ లో ఒకతను ఈ మధ్య కాలంలో క్రైస్త యొక్క గాథను చాలా పొటెంట్ స్టోరీ హిస్టారిక్ స్టోరీ కూడా పైగా దాన్ని పిక్చరైజ్ చేశాడు చాలా వైలెంట్ గా గోరీగా పిక్చరైజ్ చేశాడు ఫెయిల్ అయిపోయింది పిక్చర్ ఇది లాస్ట్ ఎక్కడ మంచి యాక్టర్ ఒకతనం ఉన్నాడు నాకు పేరు గుర్తురావట్లేదు ఫెయిల్ అయిపోయింది పిక్చర్ ఎవరు చూడలేదు ఇక్కడ మన ఏం చేస్తారంటే దేవుడు కథలు అన్ని కథలు కల్పిత కథలు ఇక్కడ కథ అక్కడ కథ ఇక్కడ కథ ఏదో కథ ఉంటుంది ఆ కథలని పట్టుకుని ఆ స్క్రిప్ట్ని పట్టుకుని దానికి చలవలు పొలవలు చేర్చి దాంట్లో ఒకళ్ళిద్దరు అమ్మాయిల్ని పెట్టి హీరో హీరోయిన్ ఉండాలి కదా లేకున్నా కూడా తీసుకొచ్చి పెట్టడం ఏదో రకంగా తర్వాత ఏమో డ్యాన్స్లోవి ఉండాలి లేకపోతే దాన్ని మసాలా తయారవ్వాలి ఆ తర్వాత దాంట్లో ఒకళ్ళిద్దరు విలన్స్ ని పెట్టడం తర్వాత ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను ఆ పాత సమాజానికి ట్రాన్స్పోర్ట్ చేయటం ఇప్పుడు సమాజంలో రుగ్మతలు లాంటివి అప్పుడు కూడా ఉన్నాయని అప్పుడు ఉండుండవు అప్పుడు ఇంకో రకం రుగ్మతలు ఉంటాయి అది పెట్టి ఒక పిక్చర్ తీయటం తీసి దాన్ని జనం మీద పారేయడం జనం పారి చూస్తూ ఉంటారు డబ్బులు బాగా సంపాదిస్తారు ఆల్ దిస్ హ్యాపీన్స్ నా కంప్లైంట్ ఎక్కడంటే మన మన ధార్మిక జీవనాన్ని ఇటువంటి సినిమాలు శాసించటము అత్యంత దురదృష్టకరమైన విషయము దట్ ఈజ్ మై కంప్లైంట్ సినిమా మీద కంప్లైంట్ కాదు కాబట్టి జనులకి దేవుడి గురించి వెళ్లకుండే భావజాలము సినిమాల నుంచి వస్తుంది సినిమాల్లో ఏముంటుందండి సినిమాల్లో మీకు సత్యాన్ని బోధించాలనే ప్రయత్నం ఉంటుందా బాక్సాఫీస్ హిట్ చేయాలనే ప్రయత్నం ఉంటుందా జనం ఆ మాత్రం అర్థం కానీ మొత్తం ఒక మత జీవనము సినిమా బేసిక్స్ మీద నడుస్తూ యూ బిలీవ్ ఇట్ ఇట్ హ్యాపెన్స్ లైక్ దాట్ సో ఈ విధంగా ఈ ఇన్సెక్యూరిటీ ఒకవైపు ఇన్సెక్యూరిటీ ఇంకోవైపు ఏమిటి భోగానుభవము జీవితం లక్ష్యం ఏమిటి భోగాలను అనుభవించుటయే జీవిత లక్ష్యము ఇప్పుడు మీరు చూడండి సామాజిక జీవనంలో లౌకిక జీవనంలోనే కాకుండా ధార్మిక జీవనంలో కూడా మనకి ఇది కనపడుతున్నది భగవద్గీత కదా మరి ఇక్కడ కేవల సమాజ జీవనంతో ప్రత్యేక ఇక్కడ ఫోకస్ కాదు ధార్మిక జీవనం కూడా ఇక్కడ ఫోకస్ లో ఉంటుంది ఇది సివిక్స్ క్లాస్ కాదు భగవద్గీత క్లాస్ కాబట్టి సోషల్ లైఫ్ అండ్ రిలీజియస్ లైఫ్ రెండు కూడా పరిగణనలోకి మనం తీసుకోవాల్సి ఉంటుంది సో కామాపభోగ పరమాం జీవితానికి లక్ష్యమేమిటి ఒకవైపు బెండతో బాధపడుతూ ఉంటాడు అభద్రతతో రెండో వైపు ఏముంటుంది జీవిత లక్ష్యము భోగములను అనుభవించుటయే అన్నట్టుగా ఉంటుంది అంటే అంతకంటే ఇంకేముంటుంది ఇప్పుడు దేవుణ్ణి పూజించటం ఎందుకు వరాలు కాబట్టి దేవుణ్ణి పూజిస్తాడు వరాలు ఎందుకు ఆ దేవుణ్ణి పూజించటం ఎందుకు మీరు ఆలోచించండి లోకంలో దుర్గా సూక్తం శ్రీ సూక్తం నాసదీయ సూక్తం అని మూడు సూక్తాలు ఉన్నాయి ఆసదీయ సూక్తం ఒకటి ఉందని ఇండియన్స్ తెలియదు ఇండియన్స్ ఆసదీయ సూక్తాన్ని పాశ్చాత్యాన్ని బాగా స్టడీ చేశారు అది ఋగ్వేగంలో ఉంది దాన్ని వివేకానంద మొదలైన వాళ్ళు మెన్షన్ చేశారు ఆ తర్వాత మ్యాక్స్ మోలా మొదలైన షాప్ అండ్ హార్వర్ మొదలైనటువంటి ఫిలాసఫర్స్ జర్మన్ ఫిలాసఫర్స్ అదర్ వెస్టర్న్ ఫిలాసఫర్స్ ఆ నాసదీయ సూక్తాన్ని వాళ్ళు బాగా స్టడీ చేసి సంథింగ్ దిస్ ఈజ్ మోడర్న్ ఫిజిక్స్ దీని ముందు వెలవెలబోతుందని చెప్పేసి ప్రశంసలను కురిపించారు దాన్ని బాగా లోతుగా అధ్యయనం చేసి మీరు నాసదీయ సూక్త అని గూగుల్ కు వెళ్తే మీకు ఇండియన్ హిట్స్ ఉండవు అన్ని వెస్టర్న్ హిట్సే ఉంటాయి అందరూ వెస్టర్న్ స్కాలర్స్ ఉంటారు ఎందుకంటే మన వాళ్ళకి నాసదీయ సూక్తం అక్కర్లేదు అది ఉందని కూడా ఎదుగుతరు మన వాళ్ళకి ఎంతసేపు దుర్గా సూక్తం శ్రీ సూక్తం దుర్గా సూక్తం భయానికి శ్రీ సూక్తం ధనానికి చూసినా తేడా గమనించి ఇలాంటివి నేనే చెప్పాలి ఇంకెవరూ చెప్పడం నేను కొంచెం తెగించి చెప్తున్నాను నాకు శ్రీ సూక్తమని అటాక్ చేస్తున్నానని మీరు అనుకోద్దు శ్రీ సూక్తాన్ని నేను అటాక్ చేయట్లేదు హోమన్ మైండ్ని అనలైజ్ చేస్తున్నాం సో దుర్గా సూక్తం భయానికి శ్రీ సూక్తం ధనానికి అలా ఉంటుంది అంటే మత జీవనంలో కూడా ఈ కామోపభోగ పరమాం ఈ కామభోగానుభవము ప్రధానమైన అంశంగా ఉండిపోతుంది అలాగే దక్షిణామూర్తి టెంపుల్ ఇంకో టెంపుల్ మీరు పెడితే దక్షిణామూర్తి టెంపుల్ వైపు అసలు కూడా వెళ్లరు ఇప్పుడు ఈ టెంపుల్స్ కడుతూ ఉంటారు ఎవరైనా దక్షిణామూర్తి టెంపుల్ కట్టినట్టుగా మీకు ఎప్పుడైనా పడిందా లేదు గొప్పగా చెప్పడం దక్షిణామూర్తి టెంపుల్ మాయావరంలో ఉంది అంటే తమిళనాడులో ఎక్కడో ఉంది ఇంకెక్కడా కనపడదు మీకు దక్షిణామూర్తి టెంపుల్ ఎక్కడా కనపడదు ఎందుకంటే దక్షిణామూర్తి కోరికలు ఇవ్వడు సంస్కృతంలో శ్లోకం ఒకటి ఉంది వరాలను ఇవ్వని దేవుడికి భక్తులే ఉండరు అని శ్లోకం కాబట్టి భయము కామన ఈ రెండు మానవుల జీవితాలను శాసిస్తో ఉంటాయి లౌకిక జీవనమైనా అధ్యాత్మ జీవనమైనా కూడా మరి ఈ రెండు ఏ లక్షణములు అసుర లక్షణములు నాకు డౌట్ వస్తుంది క్లాస్ అయిపోయే ముందు డౌట్ ఎంఐ టూ క్రిటికల్ అని డౌట్ వస్తుంది కానీ ఆ సమాజ చిత్రము దాన్ని చూస్తుంటే చెప్పింది తక్కువేమో అని ఇంకోటి సో ఇలాగ వ్యాసినేట్ అవుతూ ఉంటుంది మైండ్ వస్తు భాష్యం చూద్దాము చింతా చింత అంటే బెంగ దీన్ని ఎలా వర్ణిస్తారో చెప్పంటారా లాక్డప్ ఇన్ ది మైండ్ అంటారు అంటే మైండ్ ఉంటుంది మైండ్లో ఏవో కొన్ని వాసనలు ఉంటాయి ఆ వాసనలకు తగ్గట్టుగా సంకల్పాలు థాట్స్ ఉంటాయి సో మీరు యు ఆర్ లాక్డప్ ఇన్ ది మైండ్ ఆ మైండ్ లో మీరు బద్దులై ఉన్నారు అంటే లో వచ్చే సంకల్పాలు మీ జీవితాన్ని శాసిస్తో ఉంటాయి మీకు జీవితముపై పట్టు స్వతంత్రమైన పట్టు ఏమీ ఉండదు మైండే జీవితాన్ని శాసిస్తూ ఉంటుంది ఆ మైండ్లో ఏమున్నాయి భయము కామనా ఉన్నాయి కాబట్టి వీడు సమాజ జీవనము ఉంటుంది కుటుంబ జీవనము అదే పద్ధతిలో ఉంటుంది వీడు ఆచరించే ధార్మిక జీవనం కూడా అలాగే ఉంటుంది ఎందుకంటే లాక్డప్ ఇన్ ది మైండ్ అని లాక్డప్ ఇన్ ది మైండ్ అంటారు చాలా డేంజరస్ థింగ్ ఇట్ ఈజ్ కాబట్టి మనం ఏం చేయాల్సి ఉంటుందంటే కొంచెం సమయం దొరికినప్పుడు ఏకాంతంలో ఉన్నప్పుడు మనస్సు యొక్క కదలికను వాచ్ చేయటం అలవాటు చేసుకోవాలి మనస్సు యొక్క కదలికని వాచ్ చేయటం వాచ్ దాని గురించి మీరు ఎటువంటి కండెమినేషన్ వద్దు దాన్ని నిందించను తిట్టను వద్దు దాన్ని ఐడెంటిఫై ఐడెంటిఫై అవ్వకూడదు నో ఐడెంటిఫికేషన్ నో సెల్ఫ్ కండెమినేషన్ తనని తాను తిట్టుకుంటూ కూర్చోవడం తప్పు మనస్సు యొక్క మూమెంట్స్ తో ఐడెంటిఫై అవ్వడం కూడా తప్పు ఈ తప్పుల నుంచి బయటపడే ఉపాయం ఏమిటంటే నిర్వికారంగా మనస్సుని ఆ మనస్సులో కదలికలను అబ్జర్వ్ చేయడం అని అలా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను ఇప్పుడు నేనే అబ్జర్వ్ చేస్తా చూడండి ఏమిటో ఈ పాఠం ఇలా చెప్తున్నానా ఏ మైండ్ వై ఇట్ ఈస్ గివింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఏదైనా ఫ్యాట్ ఉందా మైండ్ లోనూ అని నేను అబ్జర్వ్ చేస్తున్నా దట్ విల్ హెల్ప్ మీ టు అండర్స్టాండ్ ద మూమెంట్ ఆఫ్ మైండ్ అలాగే మీరు అబ్జర్వ్ చేయొచ్చు మీ మైండ్ ని మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇలాగ మైండ్ ఏకాంతంగా ఉన్నప్పుడు మీరు ఖాళీగా ఉన్నప్పుడు మీ మైండ్ ని దాని మూమెంట్ ని అబ్జర్వ్ చేయండి ఉదాహరణకి డబ్బు మీద ఇంకా వ్యామోహం అలాగే నడిపిస్తోంది అది పోలేదే ఉన్నట్టు ఉంది కదా ఉండబట్టే కదా మనకి ఎలా అయింది మనం ఇలాగా ఆలోచన చేసినాము అని మీరు అబ్జర్వ్ చేశారనుకోండి దట్ ఈజ్ అైస్ పాయింట్ టు అబ్జర్వ్ తర్వాత ఎప్పుడు భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవడూ చెప్పలేడు కదా నాకు భవిష్యత్తు గురించి వెంగ అనేది ఎందుకు వచ్చిందబ్బా ఇంకా భవిష్యత్తులో రోగం శరీరం ఎలా ఉంటుందో మనస్సు ఎలా ఉంటుందో ఆస్తిపాస్తులు ఎలా ఉంటాయో అనే ఈ బెంగ ఈ అభద్రత ఇది ఉందే మనస్సులోను అని దాన్ని మీరు అబ్జర్వ్ చేస్తారు కండెమ్ చేయొద్దు జస్ట్ అబ్జర్వ్ దీనికి మెడిటేషన్ అని పేరు మెడిటేషన్ అంటే కూడా జనాలకు ఏవేవో భ్రమలు ఉంటాయి ఏదో పిచ్చి పిచ్చి మెడిటేషన్స్ ఏవో చేస్తూ ఉంటారు దిస్ ఇట్ సెల్ఫ్ ఇస్ మెడిటేషన్ అది మిమ్మల్ని ఏం చేస్తుందంటే ఆ మనస్సులో ఉండే దోషాలు తగ్గుతాయి మనస్సు శాంతం అవుతుంది మీరు ట్రై చేసి చూడండి మనస్సు శాంతంగా పోయేట్ గా ఉంటుంది మీకు కూడా ఆ కామనల నుండి భయాల నుండి కొంత ఫ్రీడమ్ లభిస్తుంది సో చింత అంటే ముందు ప్రథమాభక్తిలో చెప్పిన తర్వాత ద్వితీయ భక్తులకు మారుస్తారు వీడి బెంగ ఇంత బెంగా అని దానికి కొలవడం శక్యమే కాదు ఏదో కొద్దిగా బెంగు ఉంది అదే ఎక్కువ బెంగు ఉంటుంది చాలా బెంగు ఉంటుంది అని కొలత లేదు అసలు అంటే చెప్ప శక్యము కానంత బెంగ ఎప్పుడూ బెంగ అలా జీవిస్తారు అలా మంది స్ట్రగుల్ తో జీవిస్తారు చాలా స్ట్రగుల్ అయిపోతూ జీవిస్తారు దీని మీద నన్ను చెప్పంటే నేను చాలా చెప్తాను మీకు వినేటువంటి ఉత్సాహం మీకు ఉండాలి ఎప్పుడు కూడా మన జీవితాన్ని మనం చూసుకుని నేను ఘర్షణ లేకుండా ఎప్పుడైనా ఉన్నానా ఘర్షణ అంటే స్ట్రగుల్ ఔటర్ స్ట్రగుల్ ఇన్నర్ స్ట్రగుల్ ఎనీ స్ట్రగుల్ వాట్ నేమ్ యూ గివ్ డూ ఇట్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ విత్ ఏదో స్ట్రగుల్ ఏదో గోళ ఎవళ్ళతో ఒకళ్లతో కలహం భార్యతో కలహం పిల్లలతో కలహం తండ్రితో కలహం తల్లితో కలహం కజిన్స్తో కలహం ఇంట్లో ఆఫీసులో బాస్తో కలహం కింద పనిచేసి వాళ్లతో కలహం ఎప్పుడు బస్సు ఎక్కితే టికెట్ కలెక్టర్తో కూడా కలహమే కలహం అనేది లేకుండా ఘర్షణ అనేది లేకుండా స్ట్రగుల్ అనేది లేకుండా నేను ఉన్నానా ఉండగలనా నో స్ట్రగుల్ ఐ విల్ నాట్ స్ట్రగుల్ అలాగే about it, గురించి బెంగా ఎప్పుడు బెంగా భవిష్యత్తు గురించి ఫినిష్ చేసిన స్థానం రెండు వేల పదిహేనులో రెండు వేల పదహారు ఎలా ఉంటుందో అని బెంగా ఎలా ఉందో అయిపోయిందిగా రెండు వేల పదహారులో రెండు వేల పదిహేడు ఎలా ఉంటుందో అని బెంగా అదే అయిపోయిందిగా రెండు వేల పదిహేడులో రెండు వేల అయిపోతుంది రెండు వేల పదిహేడు ఎలా ఉందో అది సంథింగ్ సిమిలర్గా ఉంటుంది సమ్ చేంజెస్ ఉంటాయి సమ్ కొత్తవి ఉంటాయి కొన్ని పాతవే ఉంటాయి ఎలా ఉంటుంది దాని గురించి బెంగ పెట్టుకోవడం అనే కాదేమీ అసలు మీ బెంగ కొంతమందికి అది పెట్టుబడి అవుతూ ఉంటుంది వాళ్ళు చేసే వ్యాపారానికి మన బెంగయే పెట్టుబడి ఈ ఎప్పటికి పోతుంది బెంగ ఎంత బెంగ ఎప్పుడు బెంగానా రోజు బెంగ ప్రతి గంటకి బెంగ దినఫలం సంవత్సర ఫలం అయిపోయింది మాసఫలం అయిపోయింది వార ఫలం అయిపోయింది దిన ఫలం అయిపోయింది ఇప్పుడు గంట గంటకి ఫలాన్ని చెప్తూ ఉండాలి యాప్లు వచ్చాయిగా యాప్లు వచ్చాయి ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటలకి ఫలము ఏమిటి ఫలము ఇంట్లో వాళ్ళతోటి బ్రేక్ఫాస్ట్ కనుక బాగులేదన్నా ఉంటే కలహం వచ్చే అవకాశం ఉన్నది అది ఫలం అవుతుంది రండి అని మళ్ళీ యాప్ ఇలా పెట్టుకుని ఫలాలు చెప్పు అంటే వీడి బతుకంతా కూడా అభద్రతే అలా ఉండకూడదు భవిష్యత్తు గురించి అలాగే అంతటి అభద్రతతో జీవించటం సరికాదు అభద్రత లేకుండా జీవించగలుగుతామా ఇది కూడా ఆలోచించదగ్గది మళ్లీ క్లాస్ లో ఇన్సెక్యూరిటీ గురించి కొంత డిస్కస్ చేద్దాం చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఫియర్ అండ్ ఇన్సెక్యూరిటీ వీటి గురించి కొంత చర్చ చేద్దాం రేపే ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణశూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే శాంతిశాంతిశాంతి